ఆచాకిరేను రచయిత బాలగంగాధర తలక్ వెంకటేశ్వర్లు తిరిగి తిరిగి ఒంటికింట దాటాకి ఇంటికి వచ్చాడు అతనికి ఎక్కడా బియం దొరకలేదు ఇంకా దొరకవని తాను సంపాదించలేనని తెలిసి కూడా ఊరికే విరిగా పిచ్చిగా తిరిగాడు ఆకలి నిస్పృహ శీతాకాలపు మధ్యాహ్నం వెంట మూడో అతని విహుడు చేశాయి ఒక బియ్యం కొట్టువద్దకు వెళ్ళాడు యాచించాలని అతని ఉద్దేశం కానీ బస్తాయి తా అని అడిగాడు షావుకారి అతను విరివాలని చూసి ఓ క్షణం సందేహించి ఎనభై రూపాయలు అన్నాడు ఓహో అని వెనక్కి తిరిగాడు వెంకటేశ్వర్లు దారిలో సత్రం వర్గం మీద కూర్చున్నాడు కాసేపు ముష్టివాళ్ళు కుండల్లో అన్నం వండుకుంటున్నారు వాళ్ళకేసి ఆశిగా చూశాడు అతనికి తెలియకుండా కన్నీళ్ళు వచ్చాయి చిన్నప్పుడు ఏడిస్తే అమ్మానాన్న వదర్చేవాళ్ళు ఇప్పుడు పెళ్లాంతిడుతుంది పిల్లలు తెల్లపై చూస్తారు అతను ఆకలికే ఏడవలేదు బియ్యం దొరకలేదని ఏడవలేదు అతని నిస్సహాయడో ఏడ్చాడు చేతకాని వాడో ఏడ్చాడు అతని ఏడుపుకు బలం లేదు గుండెల్ని గాలిని చీల్చుకుని కొండలలో ప్రతిధ్వనించే ఆక్రోశం కాదు బురదలో ఉన్న వానపాం మీద అడిగేసినప్పుడు ఆ వానపాము గెలగెల్లాడి నీరసంగా నిశ్శబ్దంగా చచ్చిపోవడం లాంటి ఏడుపు అసమర్థుడు అసహ్యమైన ఏడుపు కళ్ళు తుడుచుకుని అలా నడిచి వంతెన దాటి కాలవ్డున కొంత నడిచి మళ్ళీ వెనక్కి తిరిగి ఊళ్ళోకి అక్కడి నుంచి తిన్నగా ఇంటికి వచ్చాడు భయం భయంగా ఇంట్లో అడుగుపెట్టాడు వీళ్ళందరికీ ఏమని చెప్పడం వీళ్ళందరూ పెళ్ళామో ఐదుగురు పిల్లలు ఏ ఆకలి చచ్చిపోయి పడి అతనికి ధైర్యము కులాసా కలిగే వాళ్ళు బియ్యం తేలేదేమని అడగరు నిందాగర్ భితంగా కసిగా దీనంగా అతనికి వేసి చూడరు కానీ వాళ్ళు అలాగే చచ్చిపోలేదు నడవలో నేల మీద భారీ కొంగు పరుచుకొని పడుకుని ఇతను రాగానే కళ్ళు తెరిచి శూన్యంగా చూసి మళ్ళీ మూసుకుంది అమ్మయ్యా అనుకుని గదిలోకి వెళ్ళబోయాడు పెద్ద కూతురు జయగోడన అనుకుని ఒళ్ళు చంటివాడిని వేసుకుని కూర్చుంది ఆమె వాసాలకేసి చూస్తోంది తడిలేని పెదవులతో తక్కిన పిల్లలు ఎక్కడున్నారో కనబడడం లేదు వెంకటేశ్వరుల కూతురికి కూడా కనబడకుండా ఆ పెరట్లోకి వెళ్ళాడు నూతిలోంచి నీళ్లు తీసుకుని కాళ్ళు ముఖం కడుక్కుని బాదం చెట్టు కింద అతనికి ఒంట్లో నీరసం ఎక్కువ అవుతున్నట్టు అనిపించింది ఒక క్షణం మాత్రం నొయ్యి బాదం చెట్టు మీద కాకి గుండ్రంగా తిరిగాయి అలాగే ఎండుటాకుల మీద మేను వాల్చాడు అతనికి ఒళ్ళు బిగుసుకుపోతున్నట్టు చచ్చిపోతున్నట్టు అనిపించింది చచ్చిపోవాలనే ఆలోచన అతనికి చాలాసార్లు కలిగింది కానీ ఇలాగ వార్నింగ్ లేకుండా చచ్చిపోవడం కూడా చేతకాని వాడిపోయి అనిపించింది నేను వెధవని వెధవన్నర వ్యధవని చచ్చువేధమని అనుకున్నాడు అతని కళ్ళమ్మట బొటపొట్ట నీళ్లు కరే బాబు పేదవాడిని రెండు రోజుల నుంచి తినలేదు కొద్దిగా బియ్యం ఇప్పించండి కరుణించండి అని బియ్యం కొట్టువాడిని వేడుకుంటే ఇచ్చేవాడేమో ఎందుకు తను ఆ పని చేయలేకపోతున్నాడు తను చేతకాని వాజమ్మ కాబట్టి ముష్టివాళ్ళు బతుకుతున్నారు కాకులు గడిదలు బతుకుతున్నాయి తనే బతకలేకపోతున్నాడు ఇంటికి రాగానే భార్య తన తిడుతుందని అనుకున్నాడు కానీ ఆమె ఏమీ మాట్లాడలేదు అతను అనుమానం కలిగింది వీళ్ళందరూ ఎక్కడైనా బియ్యం సంపాదించి వండుకు తిన్నారా మరి తనకు పెట్టలేదే ఎవరు పిలవరే అతను ఆశ కదిలింది మెల్లగా లేచి వంటింట్లోకి చప్పుడు కాకుండా వెళ్ళాడు అన్నం గిన్నె మొత్తం చూశాడు లోపల అన్నం ఉంది ఓ పగ్గా ఎంతేదో పచ్చడి కూడా ఉంది ఇటు అటు భయంగా చూసి పచ్చడితో అన్నం గబగ కలిపి నోట్లో పెట్టుకుపోయాడు గబాలను తలుపు తోసుకుని అతని భార్య వచ్చి అతను రెక్క పట్టుకుని వెనక్కింది ఉదయం అనగా బియ్యం తీసుకొస్తానని వెళ్ళావు ఇప్పుడు వస్తావా నేను పిల్లలు ఏమవుతాను అనుకున్నావు పాపం పెద్ద పిల్లలు ఎన్నికొంపులో తిరిగి వారి బియ్యం ఎలాగో తీసుకొచ్చింది లేదే నేను రాత్రి తిండి ఇప్పుడు లేక నీ కళ్ళు చల్లగా పిల్లలు తెచ్చి ఉండేవాడు నీకే ఎక్కడో ఇంత బొత్తుకుంటావు వెర్రు ఏదో నాలుగో వాడిని మజ్జిగ నీళ్ళు ఎవరైనా అడిగి తెచ్చుకుంటారని వెళ్ళాడు అన్నం తినకుండా వాడి కోసం అంటే పెట్టిన అన్నం దొంగలా కాజేద్దాం అనుకున్నావా కన్న కొడుపు అనుకున్నావా ఆమె చాలా గట్టిగా ఆవేశం గరిచింది అంతలోనే అక్కడే కూలబడి వెక్కి వెక్కి ఏడ్చింది వెంకటేశ్వరులు నరనరాలు పీక్కుపోయాయి అతనికి ఏదో అసహ్యం నోట్లో ఏదో అశుద్ధం పెట్టినట్లు కలిగింది అతని మీద అతనికి అసహ్యం కలిగింది అతనికి పెళ్లాన్ని చూస్తే జాలి కలిగింది కాపురానికి వచ్చిన కొత్తలు ఆమె ఎంత మధురంగా ఉండేది ఇప్పుడు ఎందుకు ఇలా అయిందో అతనికి తెలుసును అతను ఓదార్చాలనుకున్నాడు ఏదో చెప్పాలనుకున్నాడు కానీ అక్కడి నుంచి లేచి మళ్ళీ వీధిలోకి వెళ్ళిపోయాడు అతను తిరిగి తిరిగి సత్రం వద్దకు అరుగు మీద మూలగా కూర్చున్నాడు ముష్టివాళ్ళు కొందరు అరుగు మీద పడుకున్న కబుర్లు చెప్పుకుంటున్నారు ఎవరి తాలూ కొండలు బట్టలు వాళ్ళ వాళ్ళ దగ్గర ఉన్నాయి మాసిపోయిన చీలిక బట్టలు సంస్కారం లేని జుట్టు సిగ్గు సభ్యత లేకుండా కనబడి దుమ్ము కొట్టుకుపోయిన వాళ్ళు వల్ల గుంపులు గుంపులుగా కూడి ఓ రకం పురుగుల్లో ఉన్నారు తననే తన బట్టలని చూసుకున్నాడు వాళ్ళకి తనకి ఎంతో తేడా కనబడలేదు అయితే వాళ్ళు బతుకుతున్నారు ఎలాగో అలాగ బతుకుతున్నారు బతుకు మీద ఇంత మమకారం ఎక్కడి నుంచి పుట్టుకొస్తుంది కాళ్ళు కళ్ళు లేకపోయినా రోడ్ల వారు అమ్మా కబోధనంటూ అరుస్తూ ఆక్రోషిస్తూ చస్తూ ఎందుకు బతుకుతారు ఈ బతకడంలోని ఆకర్షణలో ఉన్న దగ అతనికి చట్టుకుని తెలిసినట్టు అనిపించింది ఇది పచ్చి మోసం వెధవల్ని చేసి చేపలను చేసి గాలాన్ని కట్టి ఒక్కొక్కసారి నీటిలో ముంచుతూ ఆశిపెడుతూ ఎవడో ఇంతమంది మనుషుల్ని కొంచెం కొంచెం చంపేస్తున్నాడు ఏడిపిస్తున్నాడు చెత్తవరచేస్తున్నాడు వెంకటేశ్వరులు దీర్ఘంగా నెట్టర్చాడు అతను చచ్చిపోవాలని నిశ్చయించుకున్నాడు బతకడం కన్నా బరువైన బాధ అయినది ఇంకోటి తాను బతకలేడు తన కుటుంబాన్ని బతికించలేడు తాను చేతకనివాడు తన నిర్భాగ్యుల్ని నిరుపాయల్ని దేవుడు ఎందుకు పుట్టించాలి సతరం గోడని అనుకుని కళ్ళు మూసుకుని తన జీవితాన్ని పర్యావలోకనం చేసుకున్నాడు వెంకటేశ్వర్లు తనకి కష్టపరంపరలు తన ఉద్యోగం పోవడంతో ప్రారంభమయ్యాయి ఎలిమెంటరీ స్కూల్లో మ్యాస్టర్ అయి ఏదో విధంగా తిండి గడిచిపోయేది తనకి తన కుటుంబానికి కానీ తాను తెలివి తక్కువవాడు వెర్రి లేనిదే స్కోళ్ల ఇన్స్పెక్టర్స్ కొంగు పట్టుకు ఎందుకు లాగుతాడు తనకేం దుర్బుద్ధి లేదని అంటే ఎవరు నమ్ముతారు ఆవిడ రెండు రోజులు ఇన్స్పెక్షన్కి వచ్చి తనతో హాస్యం చేస్తూ ఎందుకు మాట్లాడింది తన్ని తన క్లాస్లో పరీక్షిస్తూ ఎందుకు అలా నవ్వేది తన ఇంటికి రమ్మనమని అన్ని పనులు ఎందుకు ప్రమాయించేది తనంటే ఇష్టం తనంటే సదాభిప్రాయం ఉందనుకున్నాడు ఆఖరి రోజు తన క్లాసులోకి వచ్చేసరికి తను నిద్రపోతున్నాడు నిజానికి అప్పుడే కొనుక్కు ఆమె తనని చెడామడా తిట్టింది పిల్లల్ని ప్రశ్నలు వేస్తే అందరూ తెల్లపై దించున్నారు ఆమె రౌద రౌద్రాకారం దాల్చింది తక్కిన మాస్టర్లందరూ చూస్తుండగా ఇదేం దూడలు కాయడం కాదు వెంకటేశ్వర్లు గారు మీకు బ్లాక్ మార్క్ వేస్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతోంది తనకు భయం వేసింది ఆమె వెనకాలే రోడ్డు మీదకి పరిగెత్తాడు మేడం అంటూ ఏమిటో కంగారు పడిపోయాడు తను వినిపించుకోకుండా వెళ్ళి కొంగు పుచ్చుకుని మేడం అంటూ లాగాడు ఆమె బయట ఊడిపోయింది అందరూ పక్కు నవ్వాడు ఆమె బ్రూట్ బీస్ట్ అంటే పులి కుడిపించి వెళ్ళిపోయింది అంతే ఉద్యోగం ఊడిపోయింది ఆమె బయటకన్నా బహిరంగంగా అంతకన్నా శాశ్వతంగా అలా బయట పట్టుకోవడం లాగడం ఎంత తప్పో తనకి తెలియక కాదు తన కంగారులో తన ఏం చేసింది తెలియలేదు ఆమె నిలబెట్టి ప్రాధాయపడాలనే అతని ఉద్దేశం కానీ తాను దురదృష్టవంతుడు అందుకే పెళ్ళని దగ్గర నుంచి తన విధవు కింద చూస్తారు తర్వాత ఏవో ట్యూషన్లు కుదుర్చుకున్నాడు కానీ ఏమీ నిలబడలేదు తనలో లోపం ఒక్కొక్కరే తన దగ్గర మానివేశారు ఎన్నో ఉద్యోగాల కోసం ప్రయత్నించాడు కానీ దొరకలేదు దొరికినవి నిలబడలేదు తాను అభిమానాన్ని చంపుకున్నాడు సినిమా గేట్ దగ్గర టికెట్లు అమ్మాడు ఆ ఉద్యోగం ఊడిపోయింది సంచిలో అప్పుడాలు సాంబార్ పొడి వేసుకుని ఇంటింటా తిరిగి ఎవరో తన దగ్గర కొనేవారు కాదు తనకు అమ్మ చూపే చాకచక్యం లేదు ఆఖరికి తన భార్య ఎక్కడా అక్కడ వంట కుదిరి పిల్లలను పోషిస్తూ బతికిస్తూ వచ్చింది తను నలుగురు తిట్టేవారు గడ్డి పెట్టేవారు ముష్టెత్తు దొంగతనం చేయి అంతేకాని ఆడదాన్ని వీధులకు తోస్తావా అనేవారు కానీ పొరుగుళ్ళు వెళ్ళాడు యాచించాడు కానీ అందరూ అతన్ని అతను యాచించే వైఖరిని సందేహంగా చూసి పోనేవారు ఇంకా దొంగతనం చేయాలనుకున్నాడు రైల్ స్టేషన్ దగ్గర తారట్లాడేవాడు ఎలా దొంగతనం చేయాలో తెలిసేది కాదు ఒక రోజున ధైర్యం చేసి రైలుపెట్టి దగ్గర తోసుకుంటున్న జనంలో ఒకటి లాల్చి జబ్బులు చేయిపెట్టాడు ఆ లాల్చి మనిషి అతను జుట్టుపట్టుకున్నాడు నలుగురు గబగబా నాలుగు దెబ్బలు వేశారు తను ఎరుగున్న మాస్టర్ ఒక అతను వచ్చి ఇందులో ఉంది అలాంటి వాడే కాదని చెప్పాడు కాబట్టి కానీ లేందే తను చంపేదారు నలభై ఏళ్లు తాను తన సభ్యతకి స్వభావానికి విరుద్ధమైన పనులన్నీ బతకడం కోసం చేశాడు కానీ దాని ఫలితంగా మరింత అవమానాన్ని దుఃఖాన్ని కొను తెచ్చుకున్నాడు ఇంకా తను లాగే ఎన్నేళ్లు ఆకలితో బతకగలడు తన కుటుంబానికి ఏం దారి చూపించగలడు భయంకరమైన నిస్సాయిత అతను చుట్టుకుంది అతనికి చీకటిలోకి జారిపోతున్నట్టు చీకటి నీళ్లలో పీకలలోకి మునిగిపోతున్నట్టు ఉంది నీరసం వల్ల అతని కాళ్ళు చేతులు లాగుతున్నాయి అతనికి అలా గోడ అనుకుని ఆలోచించే ఓపిక కూడా లేకపోయింది అలా మగత కాని ఇస్త్రానగా ఉన్న అతనికి నాన్న పిలుపుతో వెనక్కి వచ్చింది కళ్ళు తెరచి చూశాడు అతను పెద్ద కొడుకు పదేళ్ళు వాడు అమ్మ అన్నాడు ఏ తినటానికి ఏం తింటానికి అట్లు కొడుకు వెనకాలే బయలుదేరి వెళ్ళాడు వెంకటేశ్వర్లు భార్య అతని కోసం గడప దగ్గర నిరీక్షిస్తోంది రెండు నాలుగు అట్లు తిందరు గాని అని ఎంతో ఉత్సాహంతో ఉంది సూరమ్మ అందరం వెళ్ళి తిన్నాం ఇంక రేపటి వరకు బాధ లేదు ఈ అట్లు మీకోసం చీరచెరకులో దాచేసి తీసుకొచ్చాను అందట్లు పెడుతూ ఇంకా మొగుడిని వాడికి తిండి లేదని శుష్కించిన ఈ స్త్రీపురాణంలో మమతా బాధ ఉన్నాయే అనుకున్నాడు వెంకటేశ్వర్లు ఆ ఆదరణకే అతని కంఠం వద్దమైంది అట్లు నోట్లో పెట్టుకున్నాడు అతనికి రుచి తెలియలేదు ఆకలితో గెలగిల్లాడే నేలకి ఎండిపోయింది అయినా గబగబా అన్ని బొక్కేసి మంచి నీళ్ళు తోగాడు చీకటి పడుతోంది అతను పెరట్టి అరుగు మీద పడుకున్నాడు బాదం చెట్టు కొమ్మల నుంచి రెండు నక్షత్రాలు కనబడుతున్నాయి పక్కింట్లోంచి ఏదో పాట విన చీకటి నల్లని ఈసుకుల ఆలుతూ ఆ పాటతో కలిసి అతనికి ఒళ్ళంతా గుచ్చుకుంటున్నట్టుంది అతనికి విస్ఫుర లాంటి మూర్చలాంటి నిద్రపట్టింది కాసేపటికి భార్య వచ్చి అతను కుదుకుతుంటే మెలకు వచ్చింది అతను లేచి కూర్చుని అన్నాడు తొమ్మిది అవుతోంది జయా రెండవది సాయంత్రం ఎక్కడికి వెళ్ళారు ఇంకా రాలేదు ఊహు తనకెందుకు చెబుతోంది ఈ విషయం ఉహు అంటే చాలా ఏమైపోయారో ఏమో కన్న కూతురు కారా దిరాపిలాగా ఊహ అంటావా మళ్ళీ తిట్లు ఎప్పుడూ తనకి తిట్లే ఏదో క్షణం క్షణంలో సగం ఆమె కాస్త అనురాగం చూపిస్తుంది ఆ తర్వాత ఎప్పుడూ కసరణ తిట్టడం అవును ఇంతమంది పిల్లలు ఆకలితామని రంపంలా కోత తల్లి ప్రాణం బాతో కర్రడు కట్టుకుని యజమానైన తన మీద తన చేతకాని తరం బండరాని మీద తలకొట్టుకేడుస్తుంది బెళ్ళం కన్నీళ్లు పెట్టుకుంటూ చూపుతుంది పదిహేడేళ్ళు వచ్చాయి ఓ ముద్దు ముచ్చట వేళ్ళేళ్ళకి వాళ్ళేళ్ళకి వెళ్ళి ఇది లేదా లేదా బతిమాలేదో పూట కాకపోతే మరో పూట ఆయన తీసుకొచ్చి పడేస్తుంది ఎదిగిన పిల్ల వెళ్ళి పెటాకులు ఇంకెక్కడ తిండి లేకపోతే పాపం తమ్ముళ్ళని చూసి బాధపడుతుంది నాన్న వెర్రివాడి ఏమి ఏం చేస్తాడే పాపం బాధపడుతుంది జ్వరం వస్తే పిల్లల్ని ఆచార్య గారి దగ్గరికి మూసుకెళ్లి వైద్యం చేయిస్తుంది ఇంట్లో ఉంటేనే దానికి ఏదో బాధ నన్ను చూసినా శ్మశానం చూసినా అందుకే ఇక్కడక్కడా కూర్చుని వస్తుంది ఏం చేయని చెప్పండి నాకు వంట పని కూడా దొరకడం ఆమె వెక్కి వెక్కి ఏడుస్తుంది అతని కడుపు మీద కట్టి పెట్టి సన్నగా నాజుగ్గా చీలుస్తున్నట్టుంది ఆమెకు చదుదామనుకున్నాడు తను చచ్చిపోవాల నిర్ణయం చటుక్కుని ఆమె పేడ వదులుతుంది అంటే తన చచ్చిపోతూ కూడా సుఖపడలేడు అతను చాపు మీద పడుకున్నాడు పెద్ద కూతురు రెండవ కూతురు వచ్చారు ఆమెడు పాపి లోపలికి వెళ్ళింది అతను చేకట్లోకి చూస్తూ ఆలోచిస్తున్నాడు నిజమే జైకి పెళ్లి చేసేస్తే ఆమెను సుఖపడుతుంది కానీ ఎవరు చేసుకుంటారు ఎవరు పెళ్లి చేయడం జై అందమైంది కాకపోయినా అనాకారి కాదు ఇంత దరిద్రంలోనూ బాధలోనూ ఎవరూ విచిత్రంగా పరిపుష్టంగా ఆమెలోకి ప్రవేశించింది ఎత్తైన పెళ్ళేమో నదురుగా ఉంటుంది అయితేనే ఇంత పరమ దౌర్భాగ్యుడు కూతురికి పెళ్ళేలా జరుగుతుంది ఏ రెండో పెళ్లివాడైనా మూడో పెళ్లివాడైనా సరే ఓ పిడికిడి బియ్యం సంపాదించలేనవాడు పెళ్లి కొడుకుని తేగలడా తనకి గౌరవమా ప్రతిష్ట ఎవడైనా ముసలి విధమైన గుమ్మం తొక్కడానికి ఏదో ఎలక అతను పక్కనుంచో పరిగెత్తినట్టు అనకు తెలుసును అంతే అతను నిద్రపడ్డేసింది రెండు రోజుల నుండి వెంకటేశ్వర్లు ఇంటికి వెళ్ళడం మానేశాడు అతను చిన్న కొడుకు జబ్బు చేసింది ప్రమాదకరమైన జబ్బు చేసింది వాంతులు విరేచనాలు తిరిగి తిరిగి వచ్చిన తనకి విషయం తెలీదు కాళ్ళు చేతుల్లో తలబడిన పిల్లవాడిని జయ ఆసుపత్రికి తీసుకెళ్ళింది భారీ నడవలో పడుకుని ఉంది ఆమె ఏడుస్తుంది కాబోలు తనకు తెలియలేదు వెళుతూనే ఎక్కడైనా బియ్యం దొరికాయా ఆకలవుతోంది అన్నం పెట్టు అన్నాడు ఈ మధ్య ఎప్పుడు అన్నం పెట్టమని అడగలేదు ఎవరైనా వచ్చి తినమంటే తినేవాడు లేదే అందరూ ఇంట్లో పస్తని గ్రహించినోరు మూసుకుని పడు ఉండేవాడు అలాంటిది ఈవేళ ఎప్పుడు చేతగానతనంతో చావు బతుకుల్లో ఉన్న కొడుకు కోసం గురని లేదా దగ్గరికి వెళ్ళి అన్నం పెడతావా అన్నాడు ఆమె చటుక్కున్న ఉగ్రరూపంతో లేచింది విడిపోయిన జుట్టుతో జ్వలించే కళ్ళతో ఛాపశువా నరిచింది అరుస్తూనే పక్కన ఉన్న చెమ్మును తన మీదకి బలం కొద్దీ విసిరింది చెంబు గురితప్పి తలుపున తగిలి పిడుగు పాటల చప్పుడైంది అతను స్తంభించిపోయాడు ఏమీ కాలేదు ఆమె నిలవెత్తున్న నేలమిద్దరితో కొడుకో అని మొత్తుకుంటుంది కొడుకుపోయాడా అతనికి భయం వేసింది ఇంటిలిపాది తన చుట్టుముగ నువ్వే హంతకుడివి అని అరుస్తున్నట్టు అనిపించింది పోలీసులు వచ్చి తన జైలుకు లాక్కెళ్తున్నట్టు అనిపించింది అతను గలవబోయో వెళ్ళిపోయాడు ఎక్కడినుంచో ఎవరినుంచో అతనికి తప్పించుకు పారిపోవాలనిపించింది ఆ రాత్రి అంతా వీధులన్నీ తిరుగుతూ ఇక్కడక్కడ కూర్చుంటే కాలం గడిపాడు అతనికి మెరుపుల జవాబు తట్టింది తననుంచి తన బతుకు నుంచి పారిపోవడం అనుకున్నాడు అంతకన్నా మార్గం లేదు మృత్యువే శరణ్యం అదే అతనికి శాంతినిస్తుంది ఈ సమస్యలకు పరిష్కారం సూచిస్తుంది సత్రం అరుగు మీదకి వెళ్ళి పడుకున్నాడు ఎలా చావాలో ఎప్పుడు చావాలో నిశ్చయించుకున్నాడు తను కానీ తన కుటుంబం కానీ ఇక బతకలేదు బతికే మార్గం లేదు తానేం చేయలేడని ఇదివరకే రుజువైంది తనంత బతుకు బతికి లాభం లేదు తర్వాత రోజున రైలు కింద తలపెట్టడమే మార్గం అనుకున్నాడు ఎలా చావాలో ఆలోచించుకుంటూ నిద్రపోయాడు బాగా ఎండ మీద పడుతుంటే వెంకటేశ్వర్లకు మెలకు వచ్చింది ముష్టివాళ్ళందరూ వెళ్ళిపోయారు వాళ్ళ కుండలు ఎండలో నల్లగా మెరుస్తున్నాయి వెంకటేశ్వర్లు ఒకసారి తన పెళ్ళాన్ని పిల్లల్ని చూడాలనుకున్నాడు తన వీధి వరకు వెళ్ళాడు అతనికి ధైర్యం చాలేదు అతని భార్య లోపలికి రానివ్వదేమో మళ్ళీ ఏమిటి మమకారం తన ఇంటి పక్క వాళ్ళ అబ్బాయి వస్తున్నాడు వాడిని ఆపి మా చిన్నబ్బాయికి జబ్బు చేసిందిటా బతికాడా అన్నాడు బతికాడు నేను సాయంత్రం ఆసుపత్రి నుంచి తీసుకొచ్చారు అంటూ వెళ్ళిపోయాడు పోన్లే అనుకుని వెనక్కి తిరిగాడు మళ్ళీ సత్రం వరకు మీదకి వచ్చాడు తన చిన్నతనం జ్ఞాపకం వచ్చింది తనకు కాస్త దెబ్బ తగిలిన చేసినా తల్లి చేసి ఆర్భాటం ఆదరం లాలన అన్ని జ్ఞాపకం వచ్చాయి ఇప్పుడు ఎవరున్నారు అతనికి ఏం వెంకటేశ్వర్లో ఇలా ఉన్నామే మొహం ఆడిపోయిందే నాన్న ఈ పాలు తాగు అని ఎవరంటారు అతనికి ఏడుపు చచ్చిపోదాం అనుకున్న వెంకటేశ్వర్లు ఆక్రసాదిగా తన తన జాలిపడి ఎంతోసేపు ఇచ్చాడు మధ్యాహ్నం సత్రం గుమస్తా వీధిలోకి వెళ్తూ తనకిచ్చిన రెండళ్ళు తిని కడుపు నిండా నీళ్లు తాగి గోడన అనుకుని కూర్చుండిపోయాడు సాయంత్రం అతను కొలది అతనికి భయం ఎక్కువ అవుతుంది అతనికి చావడం తప్పదు ఆ నిర్ణయం మారదు కానీ ఏదో బాధ ఏదో తీపి అతను గందరగోళం చేస్తున్నాయి అతను పళ్ళు కళ్ళు మూసుకుని కూర్చున్నాడు అతని బాల్యం కాపురం పిల్లలు బడి ఇన్స్పెక్టరు అన్నీ అతని మనసులో గిరును తిరుగుతున్నాయి రోడ్డు మీద ఏదో శవాన్ని మోసుకుపోతున్నారు అతను చూడలేక మొహం పక్క తిప్పుకున్నాడు మళ్లీ ఆకలి మొదలుపెట్టింది ఆకలితో పాటు నీరసం ఆ నీరసంలో ఒళ్లంతో బిగుసిపోతున్నట్టు అనిపించింది మళ్ళీ ఈసారి గట్టిగా అనిపించింది చచ్చిపోవడమే మంచిదని చీకటి పడేవాళ్ళు అతను లేచాడు ఇంకా గంట మాత్రమే టైం ఉంది రైలు రావడానికి తను చావడానికి నడవడం వాళ్ళు పెట్టాడు వంతెన దాటాడు పొలాలమ్మడి పడిపోవడం పెట్టాడు అక్కడ రైలు పట్టాల వద్ద జనసంచారం ఉండదు స్టేషన్కి మైలు పైలుగా దూరం ఉంటుంది అక్కడ అటు ఇటు చెట్లు గుబురుగా ఉంటాయి రైలు అక్కడ మలుపు తిరుగుతుంది అక్కడ తలపెడితే రైలు వస్తున్నట్టే తెలియదు హఠాత్తుగా రైలు మలుపు తిరిగి మీద నుంచి తెలియకుండా పోతుంది వెంకటేశ్వర్లు పొట్టదలగా రెండు పొలాల మధ్య ఉన్న దారముటి నడుస్తున్నాడు ఏ వెంకటేశ్వర్లు నిన్నే ఆగబోయి కేక వెనకాల సైకిల్ మీద సూర్యనారాయణ వెంకటేశ్వర్లు నిలుచున్నాడు సూర్యనారాయణ రోజు బొడి వదలగానే అడ్డదారిన దగ్గరలో ఉన్న అత్తవారి ఊరు పెడతానని వెంకటేశ్వర్లకు తెలుసు ఇలా ఎక్కడికి పోయి అన్నాడు సూర్యనారాయణ వెంకటేశ్వర్లు మాట్లాడలేదు సూర్యనారాయణ తను పనిచేసిన ఎలిమెంటరీ స్కూల్లో మాస్టరు నీకేమైనా బుద్ధి ఉందా నువ్వేమైనా మనిషివా అన్నాడు సూర్యనారాయణ కోపంగా హతబుద్ధి ఏ చూస్తున్నాడు వెంకటేశ్వర్లు అతని కోపం సూర్యనారాయణ ఏమంటున్నాడో అర్థం కాలేదు మన కులం మన గౌరవం ఏమైనా నిలబెట్టేట్టున్నావా నీ మూలాన్ని మేమందరం తలెత్తు కూరగాలని అక్కర్లేదా చి సిగ్గుందా కర్ణకూతురిని పబ్లిక్గా తారుస్తావా అచ్చోసిన అంబోతులా వదిలేస్తావా ఈవేళ మధ్యాహ్నం సూర్యాల నుంచి వస్తుంటే చూసి నిచ్చేస్తున్నైపోయాం వాడు లేడు బ్రోకర్ వెంకయ్య గడు వాడిని అడిగితే ఏజెంట్ గడికి పదిహేను రూపాయలకు కుదిరింది అని చెప్పాడు తల అయిపోయింది నా కూతురు అయితే అక్కడే మీద నరికేసి ఉండేవాడిని ఎందుకురా ఇన్నేళ్లు కుటుంబాన్ని అదుపులో పెట్టుకోలేనివాడు సావకూడదు ఇంకా తగుదనమ్మా అని బతుకున్నావా నేనైతే రైలు కింద తలబెట్టేసి చి సిగ్గుమాలిన బతుకునేది నీది ఓ బతికేనా సూర్యనారాయణ నేల మీద కాంట్రం చూమ్మేసి సైకిలికి వెళ్ళిపోయాడు వెంకటేశ్వరుల స్తంభితురయు ఐదు నిమిషాల పాటు సూర్యనారాయణ వెళ్ళిన వైపు విరిడిగా చూస్తూ నిల్చునిపోయాడు క్రమంగా అతని మొహంలో ఏదో ఆనందం లాంటి శాంతి కమ్మింది నిర్జనమైన పొలాల మధ్య పక్కుమన్నవి వేశాడు ఇంకా నేను సావనక్కర్లేదు అనుకున్నాడు నడి సముద్రంలో కొట్టుకుపోతున్న అతనికి ఏదో నావ దొరికినట్టు అతనికి విరిది ఆనందం కలిగింది ఎవరినైనా కౌగులించుకుని తనకు పట్టిన అదృష్టాన్ని గురించి చెప్పుకోవాలనిపించింది ఎన్నాళ్ళకి తనకు దారి దొరికింది బతకడానికి ఆధారం దొరికింది ఇక తాను సావనక్కర్లేదు వెంకటేశ్వర్లు వెనక్కి తిరిగి కులాసాగా నడవడం మొదలెట్టాడు అతనిలో నీరసం హరించుకుపోయింది చీకట్లో ఒక్కడు నడిచి ఇంటికి వెళ్ళాడు నడవలో ఎవరు లేరు గదిలోకి తొందు చూశాడు పెళ్ళం పిల్లలు అప్పుడే నిద్రలో ఉన్నారు అరే తన గురించి వీళ్ళు ఎవరు ఆలోచించడం లేదా తన మాటే తన ఉనికి మర్చిపోయారా అతను కోపం వచ్చింది వెరట్లో అరుగు మీదకి వెళ్ళి కూర్చున్నాడు బాదం చట్టు కొమ్మల్లో చీకటి దట్టంగా ఉంది రెండు నక్షత్రాలు కొమ్మల మధ్య మెరుస్తున్నాయి నాన్న అన్నానికిరా అని పిలుపు వెంకటేశ్వరులు తల చూశాడు తన చిన్న కూతురు పన్నెండేళ్లది లేచి ఆమె ఇంట్లోకి వెళ్ళాడు కంచం అన్నం ఉంది వేపుడు మొక్కలు పచ్చడి చారు ఓ చాలా రుచిగా ఉన్నాయి తృప్తిగా తిరిగి తేయించాడు వెంకటేశ్వరులు నడవలో పడుకున్న వెంకటేశ్వరులకు అర్ధరాత్రి మెలకు వచ్చింది అతనికి ఏదో ఎప్పుడూ ఎరిగిన సుఖము తృప్తి చుట్టుకున్నాయి అతనికి అందరినీ లేపి సర్దాగా సరదాగా చెప్పాలనిపించింది అతని చిన్నతనంలో నేర్చుకున్న గీతగోవిందం పాడాలనిపించింది చటుక్కుని అతనికి ఏదో తప్పు చేసినట్టు అనిపించింది ఇంత ఆనందానికి సుఖానికి కారణమైన పెద్ద కూతురుని తాను అభినందించలేదు దగ్గరగా అమ్మానే సంతోషిస్తున్నాను అనుతూ తాను కృతజ్ఞుడిగా ఎలా ఉండగలడు అతను లేచి గదిలో చూశాడు అక్కడ జయలేదు నాలుగు వైపులా చూశాడు జయలేదు పెరట తలుపు తీశాడు దొడ్లో బాధించట్టు కి నన్ను జయకూర్చుంది చవితనాటి వెన్నెల్లో స్పష్టాస్పష్టంగా గోచరిస్తోంది ఆమె జుట్టు విడిపోయి మొహం మీద భుజాల మీద పడుతోంది ఆమె కాళ్ళలో మొహం పెట్టుకుని ఉంది వెంకటేశ్వరులు వైపు రెండు అడుగులు వేశాడు కానీ ఇంతలో ఆమె వెక్కి వెక్కి ఏడుస్తున్నట్టు చప్పుడు వినిపించింది అతనికి అర్థం లేదు ఓ నిమిషం ఆమె వైపు చూసి చప్పుడు కాకుండా వెనక్కి తిరిగి వచ్చిన అడవులో పడుకున్నాడు ఈవేళ కాదు మరెప్పుడైనా కృతజ్ఞత చెబుతాను అనుకుని కళ్ళు మూసుకున్నాడు పంతొమ్మిది